సరళ ఈ పుస్తకాన్ని నీ దగ్గర దాచు తర్వాత తీసుకుంటాను నీకు జ్వరం వచ్చిందటగా అవును నీకెలా తెలిసింది ఇదిగో కాఫీ తీసుకో మీ తమ్ముడు చెప్పాడు అబ్బా ఇంత వేడిగా ఉందేం కాఫీ నోరు కాలింది మరి జ్వరం వచ్చినా క్లాసుకు వచ్చామే నాకు ఇంటి దగ్గర తోచదు మీ తమ్ముడి పరీక్ష రిజల్ట్ తెలిసిందా ఇంకా తెలియలేదు రేపు తెలుస్తుంది తెలిసిన తర్వాత నాకు చెప్పు బాగా రాశాడా ఏం రాశాడో ఈ సంవత్సరం అయినా పాస్ అవుతాడని నమ్మకంలేదు వాడికి పరీక్షల్లో చదవటానికి టైం చాలలేదు ఎందుకు వాడికి ఎన్నో పనులు వాడికి తిరగటానికే టైం చాలటంలేదు ఇక చదవటానికి ఎట్లా చాలుతుంది ఇప్పుడు మా నాన్నగారు వాణ్ణి బయటికి కదల్నివ్వటంలేదు వాడికి ఇంట్లో తాచటంలేదు నన్నుగూడా చదవనివ్వడు నా పుస్తకాలు కొన్ని తీసుకుని ఎక్కడో దాచాడు ఇవ్వరా అంటే ఇవ్వడు ఏమిటి వేలికి కట్టుకట్టావు నిన్న వంకాయలు తరుగుతున్నప్పుడు కత్తికి పదును ఎక్కువగా ఉండటం వల్ల వేలు కొంచెం తెగింది మీ అమ్మగారు ఊళ్ళో లేరా మా అమ్మ ఉన్నా లేకపోయినా కూరలు నేనే తరుగుతాను వండే పని మాత్రం మా అమ్మది నిన్న కొత్త పాఠం చెప్పారు మాస్టరు గారు అది నిన్ను సార్లు చదివినా అర్థం కాలేదు మనం ఇద్దరం కలిసి చదువుదాం నీకు పాఠం వింటే చాలు అర్థం అవుతుంది చదవకపోయినా పర్వాలేదు పద్యాలు నోటికి వచ్చాయా ఒక పద్యం నాకు ముందే వచ్చు తక్కినవి ఇంకా బాగా రాలేదు నీకు రాలేదా ఎందుకు దాస్తావ్ దాచడం దేనికి నీకు కూడా రాలేదా బాగానే చదివాను అయినా రాలేదు ఇంకా చదవాలి దాచు సరళా ఈ పుస్తకాన్ని దగ్గర దాచు తర్వాత తీసుకుంటాను తర్వాత తీసుకుంటాను నీకు జ్వరం వచ్చిందటగా నీకు జ్వరం వచ్చిందటగా అవును నీకెలా తెలిసింది అవును నీకెలా తెలిసింది ఇదిగో కాఫీ తీసుకో ఇదిగో కాఫీ తీసుకో మీ తమ్ముడు చెప్పాడు మీ తమ్ముడు చెప్పాడు అబ్బా ఇంత వేడిగా ఉందే కాఫీ అబ్బా ఇంత వేడిగా ఉందేం కాఫీ నోరు కాలింది నోరు కాలింది మరి జ్వరం వచ్చిన క్లాసుకొచ్చామే మరి జ్వరం వచ్చినా క్లాసుకొచ్చామే నాకు ఇంటి దగ్గర తోచదు నాకు ఇంటి దగ్గర తోచదు మీ తమ్ముడి పరీక్ష రిజల్ట్ తెలిసిందా మీ తమ్ముడి పరీక్ష రిజల్ట్ తెలిసిందా ఇంకా తెలిసిన తర్వాత నాకు చెప్పు తెలిసిన తర్వాత నాకు చెప్పు బాగా రాశాడా బాగా రాశాడా ఏం రాసాడో ఏం రాశాడో ఈ సంవత్సరం అయినా పాస్ అవుతాడని నమ్మకం లేదు పాస్ అవుతాడని నమ్మకం లేదు వాడికి పరీక్షల్లో చదవటానికి టైం చాలలేదు వాడికి పరీక్షల్లో చదవటానికి టైం చాల ఎందుకు ఎందుకు వాడికి ఎన్నో పనులు వాడికి ఎన్నో పనులు వాడికి తిరగటానికే టైం చాలటం లేదు వాడికి తిరగటానికే టైం చాలటం లేదు ఇక చదవటానికి ఎట్లా చాలుతుంది ఇక చదవటానికి ఎట్లా చాలుతుంది ఇప్పుడు మా నాన్నగారు వాణ్ణి బయటికి కదలనివ్వటం లేదు ఇప్పుడు మా నాన్నగారు వాణ్ణి బయటికి కదలనివ్వటం లేదు వాడికింట్లో తోచటం లేదు వాడికి ఇంట్లో తోచటం లేదు నన్ను కూడా చదవనివాడు నన్ను కూడా చదవనివ్వడు నా పుస్తకాలు కొన్ని తీసుకుని ఎక్కడో దాచాడు నా పుస్తకాలు కొన్ని తీసుకుని ఎక్కడో దాచాడు అంటే ఇవడు. ఇవ్వరా అంటే ఇవ్వడు ఏమిటి వేలికి కట్టుకట్టావు ఏమిటి వేలికి కట్టుకట్టావు నిన్న వంకాయలు తరుగుతున్నప్పుడు కత్తికి పదును ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం తెగింది నిన్న వంకాయలు తరుగుతున్నప్పుడు కత్తికి పదును ఎక్కువగా ఉండటం వల్ల వేలు కొంచెం తెగింది మీ అమ్మగారు లేరా మీ అమ్మగారు ఊళ్ళో లేరా మా అమ్మ ఉన్నా లేకపోయినా కూరలు నేనే తరుగుతాను మా అమ్మ ఉన్నా లేకపోయినా కూరలు నేనే తరుగుతాను వండే పని మాత్రం మా అమ్మది వండే పని మాత్రం మా అమ్మది నిన్న కొత్త పాట చెప్పారు మాస్టర్ గారు నిన్న కొత్త పాఠం చెప్పారు మాస్టర్ గారు అది నేను ఎన్ని సార్లు చదివినా అర్థం కాలేదు అది నేను ఎన్నిసార్లు చదివినా అర్థం కాలేదు మన ఇద్దరం కలిసి చదువు మన ఇద్దరం కలిసి చదువుదాం నీకు పాఠం వింటే చాలా అర్థం అవుతుంది నీకు పాఠం వింటే చాలు అర్థం అవుతుంది చదవకపోయినా పర్వాలేదుపోయినా పర్వాలేదు పద్యాలు నోటికి వచ్చాయా ఒక పద్యం నాకు ముందే వచ్చు తక్కినవి ఇంకా బాగా రాలేదు తక్కినవి ఇంకా బాగా రాలేదు నీకు రాలేదా నీకు రాలేదా ఎందుకు దాస్తావ్ దాచటం దేనికి నీకు కూడా రాలేదా నీకు రాలేదా బాగానే చదివాను అయినా రాలేదు రాలేదు ఇంకా ఇంకా చదవాలి శర్మకు ఉత్తరం వచ్చినట్లు నాకు నిన్న తెలిసింది శర్మకు ఉత్తరం వచ్చినట్లు నాకు నిన్న తెలిసింది సుశీలకు ఇంకా తెలియలేదు సుశీలకి ఇంకా తెలియలేదు శర్మకు ఉత్తరం వస్తుందని రవికి తెలుసు శర్మకు ఉత్తరం వచ్చిందని తెలియదు మనం చెప్తే తెలుస్తుంది లేకపోతే తెలీదు మనం చెప్తే నీకు తెలిసిన విషయాలు అవి తెలియనివి అవి నీకు తెలిసిన విషయాలు అవి తెలియనివి అవి నువ్వు చెప్తున్న మాటలు నాకు తెలియటం లేదు రవి మంచివాడని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది రవి మంచివాడని నాకిప్పుడిప్పుడే తెలుస్తున్నది అది నువ్వు తెలిసి చేసిన తప్పు అది నువ్వు తెలిసి చేసిన తప్పు ఈ పుస్తకం నీ దగ్గర దాచు ఈ పుస్తకం నీ దగ్గర దాచు మీరు జాగ్రత్తగా దాచండి మీరు జాగ్రత్తగా దాచండి నేను బ్యాంకులో డబ్బు దాచాను నేను బ్యాంకులో డబ్బు దాచాను శర్మకు డబ్బు దాచడం తెలియదు శర్మకు డబ్బు దాచడం తెలీదు వాడు అన్ని విషయాలు దాస్తాడు వాడు అన్ని విషయాలు దాస్తాడు నాకు ఏమీ తోచటం లేదు నాకు ఏమీ తోచటం లేదు ఇంట్లో ఒక్కడిని కూర్చుంటే నాకు తోచదు ఇంట్లో ఒక్కడిని కూర్చుంటే నాకు తోచదు ఒక్కడివి ఉంటే నీకు ఎలా తోస్తుంది ఒక్కడివి ఉంటే నీకు ఎలా తోస్తుంది ఈ పని చెయ్యటానికి టైం చాలటం లేదు ఈ పని చెయ్యటానికి టైం చాలటం లేదు రెండు గంటలైతే చాలు రెండు గంటలైతే చాలుతుందా నాలుగు గంటలైనా చాలదు నాలుగు గంటలైనా చాలదు నిన్న నువ్వు ఇచ్చిన డబ్బు చాలింది నిన్న నువ్వు ఇచ్చిన డబ్బు చాలింది ఈ కాఫీలో పంచదార చాలలేదు ఈ కాఫీలో పంచదార చాలలేదు కిటికీ తలుపులు రావటం లేదు మందు తీసుకున్నా తలనేపి తగ్గలేదు ఐదు గంటలైనా క్లాస్ కాలేదు ఐదు గంటలైనా క్లాస్ కాలేదు టైముకు పోయినా బస్సు అందలేదు టైముకు పోయినా బస్సు అందలేదు పంచదార వేసినా ఈ కాఫీ తీయగా పంచదార వేసినా ఈ కాఫీ తీయగా లేదు మందు జ్వరం తలుపు తీయకపోయినా గాలి వస్తున్నది నేను ఆలస్యంగా రాకపోయినా నన్ను ఆలస్యంగా వచ్చావు అంటున్నారు నేను ఆలస్యంగా రాకపోయినా నన్ను ఆలస్యంగా వచ్చావు అంటున్నారు సబ్స్టిట్యూషన్ కోపం వచ్చింది రాబారావు రాకపోయినా రవికి కోపం వచ్చింది చదువు సుబ్బారావు చదవకపోయినా రవికి కోపం వచ్చింది జ్వరం కోపంకు ఉద్యోగం వచ్చిందటగా ఉత్తరం సుశీలకు ఉత్తరం వచ్చిందటగా టెలిగ్రామ్ టెలిగ్రా వచ్చిందటగా రెస్పాన్స్ నువ్వు శర్మను డబ్బు అడుగుతావాడు సినిమాకు వస్తావా రాను రేపు మీ ఇంటి నుంచి నా కాఫీ తెస్తావా తేను నన్ను ఉదయం ఆరు గంటలకు పిలుస్తావా పిలవను నాకు ఈ పద్యం రవి ఆ డబ్బు శర్మకు చాలు రవికి చాలిందా పాపకు ఈ పాట వచ్చు సరళకు నేను ఇంటికి రమ్మన్నాను అయినా ఇంటికి రమ్మన్నా శాగా చదివాను అయినా అర్థం కాలేదు నేను పాఠం బాగా చదివినా అర్థం కాలేదు సుశీల కిటికీలు తెరిచింది అయినా గాలి రావటం లేదు సుశీల కిటికీలు తెరిచినా గాలి రావటం లేదు టైముకు వచ్చినా మాస్టర్ గారు తిట్టారు నేను ఇంటికి రమ్మను అర్థమైంది సుశీల కిటికీలు తెరవలేదు అయినా గాలి వస్తున్నది కిటికీలు తెరవకపోయినా గాలి వస్తున్నది రాలేదు అయినా ఆలస్యంగా రాకపోయినా మాస్టర్ గారు తిట్టారుట సుశీల పాస్ అయినట్లు నీకెప్పుడు తెలిసింది ఇప్పుడే తెలిసింది రావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట రావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లు నీకెప్పుడు తెలిసింది ఇప్పుడే తెలిసింది కమలకు నిన్న జ్వరం వచ్చిందట కమలకు నిన్న జ్వరం వచ్చినట్లు నీకెప్పుడు తెలిసింది తెలిసింది? రేపు కాలేజీలో నాటకం ఉన్నట్లు నీకెప్పుడు తెలిసింది ఇప్పుడే తెలిసింది శర్మ పరీక్ష బాగా రాయలేదు ఎందుకు టైం చాలలేదట నీకెలా తెలిసింది వాడే చెప్పాడు సుగుణా పూర్తిగా చదవలేదు ఎందుకు టైం చాలలేదట నీకెలా తెలిసింది ఆమె చెప్పింది నారాయణ కాఫీ చేయలేదు ఎందుకు టైం చాలా లేదట నీకెలా తెలిసింది వాడే చెప్పాడు రఘు పుస్తకాలన్నీ కొనలేదు ఎందుకు టైం చాలా లేదట నీకెలా తెలిసింది వాడే చెప్పాడు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్స్ అయ్యాడటం కాలేజీలో నాటకం కాలేజీలో నాటకం ఉందటగా రావు నిన్న బెంగళూరు వెళ్ళాడటా రావు నిన్న బెంగళూరు వెళ్ళాడటగా వాడు ఈ సంవత్సరం పాస్ అవుతాడా వాడు ఈ సంవత్సరం ఒక రూపాయి అయినా ఉన్నదా నాకు మంచి నీళ్లు చాలు నాకు మంచినీళ్ళైనా చాలు